నమస్కారం ఈనాడు సంగీత పండుగ ముఖ్యంగా పవిత్ర కార్తీక మాసం నాదలోలుడైన పరమేశ్వరుడి లీలగా ఘంటసాలవారి తొంభై నాలుగవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా సోదరుడు శ్రీ గోలి శాస్త్రి ఘంటసాలవారిని కీర్తిస్తూ రచించిన ఒక పద్యం ఒక పుష్పంగా ఘంటసాలవారికి సమర్పిస్తున్నాను జానపదొకండు జనులు మెచ్చగ పాడు పద్యంబునొక్కడు పాడగలుగు జానపద మొకండు జనులు మెచ్చగ పాడు పద్యంబునొక్కడు పాడగలుగు లలిత గీతమొకడు లయబద్ధముగ పాడు శ్లోకంబుకొక్కడు శోభ తెచ్చు శాస్త్రీయ మొక్కడు పాడు కీర్తనలనుకండు కీర్తిబందు భక్తిగీతమొకడు రక్తిగా పాడును పాశ్చాత్యమొక్కడు పలుకగలడు మరి మన ఘంటసాల మాస్టారు ఎట్టి పాటగాని ఏ శ్లోకమునుగాని పద్యమైన మరియు గద్యమైన నవరసంబులొలుకు నాయాసమేలేక ఘంటసాలవారి గళమునందు నవరసంబులలకు ఆయాసమేలేక ఘంటసాలవారి గళమునందు ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారికి భక్తిపూర్వకంగా సమర్పించిన పద్యం రచన శ్రీ గోలి శాస్త్రి గుంటూరు